స్తోత్రం ప్రభావ పరిశుద్ధుడా గొప్ప దేవ జీవు గల తండ్రి జీవాధిపతి సర్వోనతుడ సర్వశక్తి సంపూర్ణ మహోన్నతుడకు తండ్రి మహిమస్వరీపులకు దేవ కృపామయడా నీకే స్థుతులు స్తోత్రమైన గొప్ప తండ్రి ఈ గడిచిన కాలం అంతా ప్రవ సురక్షితంగా కాపాడనైనా మీ కృపలో భద్రపచుకొని మమ్మల్ని సజీ లెక్కలు నిలబెట్టుకున్న ప్రవ్వ దివారాత్రులు మమ్మల్ని కాపాడి ఇక నూతన దినం మాకు అనుగ్రించినారు దాన్ని బట్టి నీకెంతో వర్ణాలు అర్పించుకుంటాం అయినా నీకే కృతజ్ఞత ఆశ్రతులు చెల్లిస్తున్నాం సమస్త ఘనత మహిమ ప్రభావములు మహా తేజస్సు మహాేశ్వరం యుగ యుగంలో నీకే కలుగును గాక హలలుయ్య గొప్ప దేవాన తండ్రి యొక్క మధ్య కనసమైన మీ సంధికి వచ్చినాం ప్రభావారు మాట్లాడండి మమ్మల్ని బలపరచండి ఓ దేవాయితే దేవానా తండ్రి ఎస్ మీకు సంధికి మేము వచ్చినాం యదార్థ హృదయం కలిగి ప్రవా నిన్ను స్థుతించేలా అయినా మా హృదయాలను మా జీవితాలను సరి చేయని ప్రభావ మీకు సరళత సంపూర్ణత పరిశుద్ధులను నడిపించండి అయినా దేవాత్మతో సత్యంతో ప్రభ నేను ఆరాధించి పెట్టలేక చేయండి అయినా మీకు నూతమైన పరిశుధాత్మ అభిషేకం పర్వకూపు జ్ఞానం మాకు అనుగ్రించండి ప్రవ్వాక్య గుతులు మేము నడిపించండి అయినా పాటల ద్వారా మా ఇంపందని ప్రవ్వ మాట్లాడండి ప్రవ్వ దేవాత దేవనా ప్రవ్వా రాని వేడి త్వరగా ప్రతి ఆటంకాలు కొట్టి మేమే గొప్ప దేవానికి ఎంతో వర్ణాలు గొప్ప దేవ నా ప్రవ్వా మీరే ఆధిపత్యం నుంచి నడిపించను అయినా మీకు ఈ నామాన్ని మేము తెచ్చుకోమని పరిశుద్ధ నామం ప్రార్థిస్తాం తండ్రి ఆ మరణమనడి మొదటి గుంపు మారని గుంపు నిర్జీవపు గుంపు మరణమనది మొదటి గుంపు మారని గుంపు నిర్జీవపు గుంపు దురాత్మ బలముతో తిరిగడి గుంపు దురాత్మ బలముతో తిరిగడి గుంపు ఏ గుంపులోనవు నో ఎరిగి తెలుసుకో గుర్తెరిగి తెలుసుకో ఏ గుంపులోనవు నో ఎరిగి తెలుసుకో గుర్తెరిగి తెలుసుకో జాగు చేయక వేగమీలుకో జాగు చేయక వేగమేలుకో ఏ గుంపులో నువ్వు నువ్వు ఎరిగి తెలుసుకో గుర్తెరిగి తెలుసుకో ఏ గుంపులో నువ్వు నువ్వు ఎరిగి తెలుసుకో గుర్తెరిగి తెలుసుకో మెచ్చుకొనుట కిచ్చ గుంపు నులివెచ్చని గుంపు మెచ్చుకొనుట కిచ్చ గుంపు నులివెచ్చని గుంపు చచ్చి ఉండినా గుంపు చచ్చి ఉండినా సమాధుల గుంపు ఏ గుంపులోనవు నవ్వు ఎరిగి తెలుసుకో గుర్తెరిగి తెలుసుకో ఏ గుంపులోనవు నవ్వు ఎరిగి తెలుసుకో గుర్తెరిగి తెలుసుకో కరుణ లేని కఠినమైన కరుగని గుంపు గుర్తెరుగని గుంపు కరుణ లేక కరుగని గుంపు గుర్తెరుగని గుంపు కరకు కాల్చిన కటోరపు గుంపు కరపుకు కాల్చిన కటోరపు గుంపు ఏ గుంపులోనవు నువ్వు ఎరిగి తెలుసుకో గుర్ తెలుసుకో ఏ గుంపులోనవు నువ్వు ఎరిగి తెలుసుకో గుర్తెలుగు తెలుసుకో ఏసు వాక్యం ఎరుగని గుంపు విననీయని గుంపు వేసు వాక్యం అనగనేమో ఎరుగని గుంపు విననీయని గుంపు ముద్రవేసినా వేసినా మూర్కుల గుంపు ముద్ర వేసినా గుంపు ఏ గుంపులోన ఉన్నవో ఎరిగి తెలుసుకో గుర్తెరిగి తెలుసుకో ఏ గుంపులోన ఉన్నవో ఎరిగి తెలుసుకో గుర్తెరిగి తెలుసుకో ధరణి నరుల తరిమి కొట్టు దయ్యపు గుంపు అదే కయ్యపు గుంపు ధరని నరుల తరిమి కొట్టు దయ్యపు గుంపు అదే కయ్యపు గుంపు పరమ తండ్రిని ఎదురించడి గుంపు పరమ తండ్రిని ఎదురించడి గుంపు ఏ గుంపులోనవు నవు ఎరిగి తెలుసుకో గుర్తెరిగి తెలుసుకో ఏ గుంపులోనవు నవు ఎరిగి తెలుసుకో గుర్తెరిగి తెలుసుకో పరమ తండ్రి కడకు చేర పరుగులెత్తుడి నిరపరాధ జనులకు పరమ తండ్రి కడకు పరుగులెత్తుడి నిరపరాధ జనులకు కావలి కాయు కఠిన ఆత్ముల గుంపు కావలి కాయు గుంపు ఏ గుంపులోనవు నవ్వు ఎరిగి తెలుసుకో గుర్తెరిగి తెలుసుకో ఏ గుంపులో నవ్వు నవ్వు ఎరిగి తెలుసుకో గుర్తెరిగి తెలుసుకో సర్వలోకమోసగాడు ఆది ఆదిసర్పము అదే ఘటా సర్పము సర్వలోకమోసగా ఆది సర్పము అదే ఘట సర్పము సర్వభక్తులా గుంపు సర్వభక్తులా వరి మార్చడి గుంపు ఏ గుంపులోనవు నువ్వు ఎరిగి తెలుసుకో గుర్తెరిగి తెలుసుకో ఏ గుంపులోన నువ్వు ఎరిగి తెలుసుకో గుర్తెరిగి తెలుసుకో వధువు మందమేయ మర్మ మనగ గమనిక గమనించి తెలుసుకో వధువు మందమేయ మర్మ గమన గమనించి తెలుసుకో గదిలో చేరుకో పదిలపరుచుకో గదిలో చేరుకో పదిలపరుచుకో ఏ గుంపులో నువ్వు నువ్వు ఎరిగి తెలుసుకో గుర్తెరిగి తెలుసుకో ఏ గుంపులోనవు నవ్వు ఎరిగి తెలుసుకో గుర్తెరిగి తెలుసుకో జాదు చేయక వేగ మేలుకో జాదు చేయక వేగ మేలుకో ఏ గుంపులోనవు నో ఎరిగి తెలుసుకో గుర్తెరిగి తెలుసుకో ఏ గుంపులోనవు ఎరిగి తెలుసుకో గుర్తెరిగి తెలుసుకో బలముతో నిధి కాదనిను నా ఆత్మద్వారా దిని చేతునని ఏ సై ఎసల విచెను నా చేతునని ఏ సై శక్తి చేత కాదనెను బలముతో నిధి కాదనెను నా ఆత్మద్వారా దిని చేతునని ఏమి సై ఎసెల ఓ గోపపార్వతమా పార్వతమా జరుబాబెలు నడ్డగించను ఓ గోప పార్వతమా జరుబాబెలు నడ్డగించను ఎంత మాత్ర పుదానవు నీవ సగను భూమిగా మారదవు ఎంత సగను ఆత్మద్వారా దిని చేతునని ఏసై ఎసెల విచెను నా ఆత్మద్వారా దిని చేతునని ఏసై ఎసెల విచెను అలరుయ ఆపత్కాలమునా తన పర్ణశాలలో దాచెను తన గుడారపు మాటునా నన్ను దాచెను ఆపత్కాలమునా తన పర్ణశాలలో దాచెను తన గుడారపు మాటునా నన్ను దాచెను ఆశ్రయ దుర్గముపై నన్ను ఎక్కించెను ఆశ్రయ దుర్గముపై నన్ను ఎక్కించెను ఏ ప్రాణం యుడు నేను ఎవరికి వెరకను నా చెయ్యి విడువని దేవుడుండగా నేను భయపడను ఏ హో వనా ప్రాణదుర్గము నేను ఎవరికి వెరకను నా చెయ్యి విడువని దేవుడుండగా నేను భయపడను ఇహలోక దుఃఖ బాధలలో నీవు నాతో ఉన్నావు ముదినివచ్చు వరకు నన్ను ఎత్తుకునే దేవుడవు ఇహలోక దుఃఖ బాదలలు నీవు నాతో ఉన్నావు ముదినివచ్చు వరకు నన్ను ఎత్తుకునే దేవుడవు నీవు కాక వేరే ఆశ నాకు లేలేదు నీవుగాక వేరే ఆశ నాకు లేలేదు నిత్యముని పై అనుకుని నిశ్చింతగా సాగేదన్ని నిత్యముని పైయానుకుని నిశ్చింతగా సాగేదన్ని ఆ హెలుయా Ah hallelujah Ah hallelujah Ah hallelujah ah hallelujah Ah hallelujah Ah hallelujah Ahh hallelujah Ah ha hallelujah తన పర్ణశాలలో దాచెను తన గుడారపు మాటున నన్ను దాచెను లెక్కించలేని అద్భుతములు మక్కువతో చేసిన దేవా నీవు చేసిన కార్యములకై నేను ఏమీ చెల్లింతును లెక్కించలేని అద్భుతములు మకువతో చేసిన దేవా నీవు చేసిన కార్యములకై నేను ఏమీ అర్పించును స్వచ్ఛమైన నిత్య ప్రేమను నాపై చూపిన దేవుడవు స్వచ్ఛమైన నిత్య ప్రేమను నాపై చూపిన దేవుడవు కోట్ల స్తోత్రములు నిరంతరం మీకే ప్రభువా కోట్ల స్తోత్రములు నిరంతమ్ ప్రభువా ఆ ఆ ఆపత్కాలమునా తన పర్ణశాలలో దాచెను తన గుడారపు నన్ను దాచెను ఆశ్రయ దుర్గముపై నన్ను ఎక్కించెను ఆశ్రయ దుర్గముపై నన్ను ఎక్కించెను ఏ ప్రాణదుర్గము నేను ఎవరికి వెరకును నా చెయ్యి విడువని దేవుడుండగా నేను భయపడను ఏ హోవనా ప్రాణదుర్గము నేను ఎవరికి వెరకును నా చెయ్యి విడువని దేవుడుండగా నేను భయపడను ఆ తన పర్ణశాలలో దాచను పరుషుదర సర్వోన్నత్రి మీకే కృతజ్ఞతలైనా ఈ ఉదరిని చింతర్మల్ని కాచి కాపాడి సురక్షితంగా తండ్రి మీ సన్నిధిలో సమయం గడిపే అవకాశాన్ని మీరు ఇచ్చినారు ప్రవ్వ గొప్ప దేవ మీకెంతో మదనాలైనా ప్రవ్వ మీతో సాహసం కలిగి ఉండడం కొరికే మీరు మనిషిని సృష్టించినారు కానీ మనిషి మీ నుంచి బహు దూరం వెళ్ళిపోయి ఈ లోకంతో సావాసం చేస్తున్నాడు ప్రభా అన్నిటికీ సమర్థించుకుంటున్నాడు ప్రభా అవును ప్రభా ఆ రీతిగా సమర్థించుకుంటున్నారు కానీ ప్రభా ఎంత సమర్థించుకున్నా అది అబద్ధమే సత్యము మీతో సాహసం కలిగి ఉండడం అబద్ధము ఈ లోకంతో సాహసం కలిగి ఉండడం ప్రతి విషయంలో ప్రభా మీరు మాకు అవకాశం ఇస్తానే తిరిగి మీ సన్నిధికి వచ్చేట్లా రీతిగా మీరు ప్రతిరోజు మధ్యాహ్నం పూట ప్రభ ఆదావలని ఓ ప్రభ దర్శించడానికి వచ్చేవాళ్ళని నేను అవును ప్రభా ఎందుకంటే మీరు ఎంతో ఆసక్తితో మనిషిని సృష్టించినారు మీ స్వరూపంలో మీతో సమయం గడపలాగిన మనిషి మీ నుంచి బహుదూరం వెళ్ళిపోయింది ప్రభ కానీ అందు నిమిత్తమే ఈ లోకంలోకి మీరు తిరిగి వచ్చినారు శరం ధరించుకొని మీ యొక్క ప్రాణిని ఖరైదనగా పెట్టి మమ్మల్ని తిరిగి మీతో సహవాసంగా గెలిపించేటప్పు మీరు మమ్మల్ని రెస్టారేషన్ చేసినారు మీకెంతో వదనాలనైనా మీకే కృతజ్ఞతలు అర్పించుకుంటున్నాం మా మనసుని పరిపరి విధాలుగా పోనీయకుండా ప్రవ మీ మీద కేంద్రీకరించుకుని సహాయపడండి ప్రతి విషయంలో మీకు అంగీకారం కూడా మా మనసుని తొలగించి మీ మనసుని అప్పగించండి మీకు మేము సంపూర్ణంగా సమర్పించుకుంటుండగా మీరే నడిపించి మహిమానందమని ఏ శుక్రీస్తు నామ్న తండ్రి ఆ నాలుగు ముఖ్యమైన ప్రశ్నలు అన్న అంశం గురించి మనము ఒక రెండు మూడు నుంచి మాట్లాడుతా ఉన్నాము ప్రతి మనిషి ఈ సృష్టిలో ఈ లోకంలో పుట్టిన ప్రతి మనిషి ఇవ్వాల్సిన జవాబు ఈ నాలుగు ప్రశ్నలేకని నేను మీకు చూపిస్తానని అవి ఏంది అంటే సృష్టి దాని తర్వాత పరమార్థము నైతికత దాని తర్వాత చివరిది గమ్యం ఎక్కడ సృష్టి అన్నప్పుడు ఏ రీతిగా అర్థం చేసుకుంటాం ఆరిజిన్ అంటాం ఇంగ్లీష్ లో ఆరిజిన్ ఏ రీతిగా నువ్వు ఈ లోకంలోకి వచ్చినావు అది సృష్టి ముఖ్యమైన ప్రశ్న అది ఈ లోకంలో నువ్వు ఎట్లా పుట్టినవు ఏ రీతిగా ఈ సృష్టిలోనికి నువ్వు వచ్చినవు అనేది మొదటి ప్రశ్న రెండవది నీ జీవితానికి పరమార్థమైంది మీనింగ్ ఇంగ్లీష్ లో మీనింగ్ నీ జీవితానికి పరమార్థమైంది ఎందువరకు నువ్వు జీవిస్తున్నావు ఈ లోకంలో ఈ లోకస్తులు తిని తాగి సుఖించాలంటారు కదా చాలా మంది నేను చూసిన లాక్డౌన్ టైంలో కూడా యాడ్ సస్తే సస్తాం ఒక్కసారి ఫుల్ ఎంజాయ్ చేస్తాం అనేసి విపరీతంగా తినడము త్రాగడం అట్లా చేశారు అప్పుడు నైన్టీన్ సెవెంటీ ఎయిట్ ఆ టైంలో సెవెంటీ ఫోర్ ఏమో గ్యాప్ కనుక స్కై ల్యాబ్ పడుతుంది అది పక్క నిజామాబాద్ ఆ ప్రాంతంలో పడుతుంది అనేసి పెద్ద ల్యాబ్ అంతరిక్షం నుంచి పడిపోతుంది ఎంతమంది చనిపోతారు ఊర్లు ఊర్లు కొట్టుకోపోతాయని విపరీతంగా గొర్రెలంగాసుకొని తినడము పార్టీలు చేసుకోవడం ఇంకా చనిపోతున్నాం మనం త్వరలో అని మనుషులు మనుషులు ఎందుకు బ్రతుకుతున్నారు అనేది వాళ్ళకి తెలియదు పాపం ఎందుకంటే వాళ్ళ జీవితానికి అర్థం లేదు జీవితానికి అర్థం లేని వాడు ప్రతిరోజు చేస్తూనే ఉంటాడు లేకుంటే లైఫ్ మన లైఫ్ చాలా షార్ట్ టైం మనం కొంతకాలమే బ్రతుకుతున్నాం ఈ లోకంలో కాబట్టి చాలా షార్ట్ కాబట్టి అన్నిటినీ సాధించుకోవాలని మనుషులు పరిగెత్తుతున్నారు ఒక్కొక్కడు ఒక్కొక్క అర్థం ఎత్తుకుంటున్నాడు కానీ అవన్నీ అబద్ధాలు ఎందుకంటే ఎవడు ఇష్టం మార్గంలో వాడు వెళ్ళిపోయిన నిషన్ దేవుని వాక్యం సెలివేసింది కదా ప్రభువ రాష్ట్రపతి కలిపిస్తాం all have gone in their own ways anantadevudu evadi stamasthama margamlo vaadu velli pothunnadu kaani asraina margam yesu prabhu andulo rali pothunnadu endukante vaadiki paramartham teliyadu kabatti moolavadiga naitikata leka morality antam in english lo edi manchi edi chedu niku etla nu etla vivheshinchagalavu vichakshana antam leka vichakshana gnyanam antam ఏది సత్ ఏది సరైంది ఏది తప్పు ఏది కరెక్ట్ ఏది రాంగ్ అంటాం ఏది రైట్ ఏది రాంగ్ అంటాం నీకు ఎవరు చెప్పింది ఏది రైట్ ఇది రాంగ్ అనేది ఎవరో ఒకటి చెప్పాలి కదా కాబట్టి నైతికత నహత్య చేయకుడి అది ఎప్పటికైనా రాంగే యుద్ధంలో కూడా రాంగే నువ్వు దాన్ని సమర్థించుకుంటున్నావు యుద్ధం భూమిలో ఒకరిని ఒకరు చంపుకోవడం కూడా రాంగే ఎందుకంటే దీవం దృష్టిలో అది లేదు కదా నువ్వేమంటా అంటే నా దేశం కొరకు నేను కొట్లాడుతున్నా కదా నా దేశాన్ని కాపాడక అది సమర్థించుకోవడం అన్నట్టు యుద్ధం ఎందుకు వచ్చింది ఫస్ట్లో నీ హృదయాలలో వ్యతిరేకత వ్యతిరేకత అనే అని చెప్తాడు కదా నీ హృదయంలో నీ సహోదరిని ద్వేషించినావు కాబట్టి అప్పుడే వాడిని చంపేసినావు అంటాడు నైతికత అనేది బహు ప్రాముఖ్యమైనది అందరు ఎవరి ఇష్టం వచ్చినట్టు వాడు సమర్థించుకుంటున్నా అన్నట్టు చివరిదిగా డెస్టినీ లేక గమ్యం చనిపోతే ఎక్కడికి వెళ్తావు ఎవడ నేయాల్సిన ప్రశ్ననే కదా కాబట్టి ఈరోజు పోయిన వారం నేను పోయినసారి సృష్టి లేక నేను ఏ రీతిగా ఈ లోకంలో పుట్టినా అన్న ప్రశ్నకి జవాబు పెట్టడానికి ప్రయత్నిస్తా ఉన్నాము ఈ లోకస్తులు ఏ రీతిగా వాటికి జవాబులు ఇస్తారు అనేది కూడా మనం చూస్తా ఉదాహరణకి నేను పోయిన వారం చూపించిన మతాలలో రెండు మూడు మతాలు ఏ రీతిగా వాటికి జవాబిస్తాయి అనేది తర్వాత ఎథియిస్టులు లేక హేతువాదు నాస్తికులు అంటాం వాళ్ళు దేవుని నమ్మని వారు వాళ్ళు ఏ రీతిగా జవాబిస్తారంటే మేము ఈ అందరం పుట్టినామంటే అది కేవలం ఒక యాక్సిడెంట్ అంతే సైన్స్ ప్రకారంగా బిగ్ బ్యాంగ్ అయింది బ్యాంగ్లకి అందరం వచ్చినాము పుట్టినము ఒక కణం నుంచి రకరకాల మల్టిపుల్ కణాలు వచ్చినాయి ఆ కణాల రూపకంగా కొన్ని వేల సంవత్సరాలకి మనిషి రూపకం కోతి లాగా తయారైంది కోతి నుంచి మనిషి గుట్టిండు అనేది ఎవల్యూషన్ థీరీస్ అంటే అన్నట్టు ఈ సృష్టికి సైంటిఫిక్ చెప్పడం అన్నట్టు కానీ దానికి కూడా కరెక్ట్ గా లేదు కన్సిస్టెన్సీ అంటాం కదా మనం అది కన్సిస్టెంట్ గా లేదు యాన్సర్ మరి ఈరోజు కోతి ఉంది ఇప్పుడు నా మనకు తెలిసిన కాడికి సంవత్సరాల నుంచి కోతి ఉంది మళ్ళా పోతే ఉంది కదా నాకు జవాబు ఇవ్వలేరు చింపాయాన్జీ అట్లానే ఉంది కదా అది మారలేదు కదా మనిషిలాగా కాబట్టి వాటికి కరెక్ట్ గా జవాబులు చెప్పలేదు సైన్స్ కూడా కానీ బైబిల్ ఒకటే చెప్తుంది అందుకే మనం బైబిల్ నమ్ముతాం అన్నట్టు బైబుల్ పర్ఫెక్ట్ గా చెప్తుంది ఏంటంటే అతికినట్లుంటది దానికి ఇంకా ఎవడు వ్యతిరేకించలేడు ఉదాహరణకి కీర్తన గ్రంథాలు చూడు ఎట్లా పుట్టినావు నువ్వు కీర్తన గ్రంథము నూట ముప్పై తొమ్మిదవ చూస్తున్నాము ముప్పై తొమ్మిదవ అధ్యాయంలో పదమూడవ శంలో నా అంతరీంద్రములను అంతరీంద్రియములను నీవే కలుగ చేసి చెప్పండి ఏమవి ఇంటర్నల్స్ కదా అవన్నీ నీ కడుపులో ఉండే వస్తువులన్నీ అంతరీంద్రియములు అంటే ప్రతి అంత జాగ్రత్తగా నన్ను తయారు చేసినావు ప్రతి విషయంలో నా అంతరీంద్రియములను నీవే కలిగజేసివి అంటే లోపలి భాగంలన్నీ నీ శరీరంలో నీ లోపంలోని లోపల ఉన్న ప్రతి భాగాన్ని జాగ్రత్తగా ఇంగ్లీష్లు అయితే కుట్టినట్టు కట్ కట్టిన ఉన్నాడు ఉంటాయి కదా లోపల అవయవాళ్ళన్నీ ఒకటానికొకటి కుట్టినట్టే ఉంటాయి కనెక్షన్స్ లేకపోతే నువ్వు నిలబడతావన్నీ పడిపోవాల బయట నువ్వు పరిగెత్తితే ఎక్కడెక్కడ ఊడిపోవాలా మళ్ళీ ఎందుకు ఊడతలేవంటే అంత జాగ్రత్తగా కుట్టిండు దేవుడు అని చెప్తుంది వాక్యం నా తల్లి గర్భం అందు నన్ను నిర్మించిన వడవు నీవే కాబట్టి కేవలము బైబులే చెప్తుంది ఇంకా ఈ సృష్టిలో ఏ పుస్తకం చెప్పదు చాలా మంది ఏమంటారంటే సైంటిఫిక్ గా చెప్తా ఉంటారు భార్య ద్వారా కదా పిల్లలు పుట్టేది తల్లి గర్భం ధరిస్తుంది పిల్లల్ని అంటుంది అది సైన్స్ కదా అంటారు కానీ ఎంతమంది భార్య కలికలు కలయికల ద్వారా పిల్లలు పుడుతున్నారు భార్య భర్తల ద్వారా కూడా పుడుతున్నారు కదా పిల్లలు దాని తర్వాత డాక్టర్ దగ్గర పోతే ఈ లోపం ముందు ఆ లోపం ముందు కొన్ని లక్షల లక్షలు ఖర్చులు పేజేసుకుంటారు అయినా పిల్లలు గుర్తులేదు ఎందుకు అంటే తల్లి గర్భ నన్ను నిర్మించిన వాడు అంటే దేవుడే నిర్మించేవాడు నిర్మించడం సృష్టించడం నిర్మించడం ఎంత తేటను చూడండి తల్లి గర్భంలో నువ్వు నిర్మించినవు నువ్వు నిర్మించబడ్డవు అని చెప్తుంది ఈ వాక్యం అనే లోకం అయితే సైంటిఫిక్ గా చెప్తుంది భార్య భర్తల కలిక ద్వారా దేవుడు నన్ను పుట్టించిన ఒకటి చెప్పాడు ఏ మతంలో చెప్పాడు కానీ బైబిల్ ఒకటి చెప్తుంది తల్లి గర్భమందున నిర్మించడం నీవే ఉదాహరణకి గుడ్రాళ్ళు కూడా కన్నట్లు మనం చూడము బైబిల్లా ఎన్ని స్థలాలలో సారా గొడ్రాలు కానీ పిలువని కనిదా అది మరీ వృద్ధాప్యంలో రెబకా కూడా గొడ్రాలే కదా వాళ్ళు కనలేదా పిల్లల్ని ఇద్దరిని ఒకడే అనుకుంటే కవలలు పుట్టిండ్రు శనిమిరాలు ఆ కలలే కనలేదా ఎంతో కాలంగా పిల్లలు లేనప్పుడు మనోహ భార్య కనలేదా పిల్లలు లేనప్పుడు ఎలిజబెత్ కనలేదా పడ్రాళ్ళు కృత ఆయన నిన్న నిరంతరం ఏకృతిగా ఉన్న గొప్ప దేవుడు పిల్లల్ని పుట్టించేవాడు ఆయననే ఎందుకంటే నేను కొన్నింత కాలం కిందట మీకు మనము ఈ శరీరం ధరించక కొన్ని వేల కోట్ల సంవత్సరాల నుంచి ఆత్మరూపకంగా దేవుని దగ్గర ఉన్నాం దేవుని శరీరంలో ఉన్నాం దేవునిలో ఉన్నాం ఆత్మలో ఒక చిన్న అవయవం మనం ఉన్నాం అయితే ఆయన ప్రతి ఆత్మకి ఆజ్ఞాపిస్తుండ నువ్వు ఇప్పుడు గర్భం ధరించ తల్లి గర్భం ధరిస్తుంది అందులోకి పోయి నివసించు నువ్వు ఈ లోకంలో పుట్టి కొన్ని పండ్లు ముగించుకొని తిరిగి వాపసు రా అని చెప్పి పంపిస్తుండే ప్రతి ఆత్మకి అయితే ఆత్మకి ఇష్టమే లేదు శర్రంలోకి పోవడాక నేను పోను దేవాణి ఉంటే ఇక్కడే ఉంటాను లేదు నువ్వు పోవాల్సిందే అని పంపిస్తుండే దేవుడు దానికి తెలుసు శరీరంలోకి పోతే ఎంత బలహీనత ఉంటుంది అనేది అనగానే తప్పదని పోవాల్సి వస్తుంది పోతుంది శరీరంలోకి మొట్టమొదటి ఎందుకు ఏడుస్తారంటే ఆత్మే ఏడు పది వరకు అర్థం కాదు సైంటిఫిక్ గా చెప్పిన అర్థం కాదు వచ్చి పడ్డాను రా కానీ దేవుడు ఎంత దయగలవాడు శరీరం ఎందుకు ఇచ్చిండే శరీరంతో ఎన్నో పనులు చేయొచ్చు ఈ చెడు పనులు చేయొచ్చు మంచి పనులు చేయొచ్చు చెడు ఎక్కువ మంచి కంటే కాబట్టి ఆయన మహిమార్థంగా ఈ శర్రాన్ని పరిశుద్ధంగా కాపాడుకోవాలా అన్న విషయం జ్ఞాపకం చేస్తుంది దీన్ని సంగతి తెలియవాడిని వాడు ఏం చేస్తాడు పరమార్థం తెలియని వాడు ఏం చేస్తాడు దాన్ని ఇచ్చమట్టలో వాడుకుంటాడు చెత్త చెత్తగా వాడేస్తాడు శరీరాన్ని తినడం తాగడం సుఖించడము ఆనందించడము అనుభవించడము విచ్చలివిడిగా జీవించడము అది కృషించిపోతుంది హాస్పిటల్ పోయినా పనికి రాకుండా పోతుంది కాబట్టి మనిషిని దేవుడు ఎందుకు సృష్టించాడు అన్నప్పుడు నేను ఎన్నిసార్లు జ్ఞాపకం తనతో పాటు సహవాసం కలిగి ఉండడం కొరకు ఎవరు చెప్పలేరు ఏ సృష్టిలో లేదు ఏ మత గ్రంథాలలో లేదు మనిషిని ఎందుకు పుట్టించిండు అంటే తన దేవుడితో సహవాసం కలిగి ఉండడానికి ఇప్పుడు తండ్రి ఇప్పుడు పిల్లోని చూసినప్పుడు కొడుకు పుట్టినప్పుడు కొడుకుని ఎత్తుకొని ఆడతాడా లేదా ముద్దు లేదా కొడుకు పెద్దవాడైనా వాడికి ఇంకో కొడుకు పుడితే మనమని ఎత్తుకొని ముద్దాడతాడా దేవుడు కూడా అంతే ముద్దాడుతాడు మనల్ని మనతో సహవాసం కలిగి ఉండి గడపాల సమయం అని ఎంతో ఆశ ఆయన దేవదత్తులతోనే లేదు ఆయనకు సహవాసం మనతోనే సహవాసం లేదు అందుకు మనిషిని సృష్టించాడు కానీ మనిషి ఈ లోకంలో పిల్లలు తండ్రిని విడిచిపెట్టి దూరం వెళ్ళిపోతారు అట్లనే ఉన్నారు అక్కడ కూడా ఆత్మీయ జీవితాన్ని కాబట్టి ఈ లోక ఈ లోకపు మతాలు ఏవి కూడా పర్ఫెక్ట్ గా జవాబులు ఇవ్వలేవు అతుకుల బొంతలాగా ఉంటాయి వాళ్ళ జవాబులు ఏ జవాబు ఇచ్చినా అతుకుల బొంతలాగానే ఉంటాయి జవాబులు ఎక్కడెక్కడ ఊడిపోతా ఉంటాయి జవాబులు పుంతలవి ముక్కలు కాబట్టి కేవలము బైబుల్ విశ్వాసమే కరెక్ట్ గా చెప్పగలదన్నట్టు అదే నివ మీకు చూపిస్తానని మొదటిదిగా తల్లి గర్భంలో దేవుడే మనల్ని సృష్టించాడు నిర్మించిండు రెండవదిగా ఎందుకు పుట్టిన ఈ లోకంలో ఆయనతో సహవాసంగాలిగి జీవించడం కొరికే అని ఎంతో తేటగా చెప్తుంది బైబిల్ బైబిల్లో మనం చూస్తాం ఆరిజి మన పుట్టుక సృష్టి మనిషి ఎట్లా పుడుతున్నాడంటే కర్మ సిద్ధాంతం ఉంది హైందవ మతంలో ఈ కర్మ సిద్ధాంతం ఏం చెప్తుందో మనకందరికి తెలుసు కదా నువ్వు గత జన్మలో ఏం పాపం చేసుకున్నావో దానికి తగిన ప్రతిఫలమే ఈ జన్మ ఈ జన్మలో ఏం పాపం చేసుకుంటావో చనిపోయినాక దాని ప్రతిఫలమే వచ్చే జన్మ అట్లా మనిషి పుడుతూ సస్తూ పుడుతూ సస్తూనే ఉంటాడు అని చెప్పాడుదే హైందవ మతం అట్లా అనుకుంటే ఫస్ట్ టైం నువ్వు పుట్టినప్పుడు ఏం పాపం చేసుకును ఇప్పుడు పోయిన జన్మలో ఏం పాపం చేసుకున్నావో దాన్ని తగినట్లు ఈ జన్మాలో పుట్టినవు పుల్లి కుక్క లాగనో పిల్లి లాగను ఏదో పశువులాగనో మనిషి లాగనో మళ్ళీ ఈ జన్మాలు చేసుకున్నప్పుడు వచ్చే జన్మలో ఏదో పుట్టబోతున్నావు అట్లా అనుకుంటే గతంలో వెళ్ళిపోతే చరిత్రలోకి మొట్టమొదటిసారి నువ్వు పుట్టినప్పుడు దానికి ముందు ఏం పాపం చేసుకున్నావు ఏం లేదు కదా కాబట్టి కర్మ అక్కడ ఫెయిల్ అవుతుంది అన్నట్టు తీసుకున్నా ఫెయిల్ అవుతుంది అన్నట్టు బుద్ధిజం బుద్ధిజం యాక్చువల్ గా అది నాస్తికత్వం కాదు హేతువాదం కాదు అసలు వాళ్ళు దేవు దేవుడు అనే విషయమే ఉండదు వాళ్ళ దగ్గర సృష్టికర్త లేడు అని చెప్పడితే బుద్ధిజం వాళ్ళు చెప్పిన వాళ్ళు నమ్ముతారు దాంట్లో సృష్టికర్త అయినప్పుడు ఎట్లా పుట్టినామా అనేది కూడా చెప్పాలి కదా అడిగిన ప్రశ్నకి ఏంది మనిషి ఎట్లా పుట్టింది చెప్పాలి కదా చెప్పలేదు బుద్ధిజం ఈరోజు కూడా హిందూవిజం ఎంత ఫెయిల్ అయింది చూపిస్తా నేను మొట్టమొదటిసారి నువ్వు ఎట్లా పుట్టినా కూడా హిందూయిజం కాబట్టి నేను ఎట్లా నమ్మాల దాన్ని ఉద్దేశం అసలు సృష్టికర్తనే లేడన్నప్పుడు నేను ఎట్లా కొట్టినా కూడా చెప్పలేనప్పుడు సరే సృష్టికర్త లేడను అంటున్నావు కరెక్టే మళ్ళీ నేను ఎట్లా పుట్టినా చెప్పలేకపోతున్నవే ఎందుకు పుట్టినా చెప్పలేకపోతున్నవే చాలా ఆశ్చర్యంగా ఉంటాయి మనుషులతో సంభాషిస్తున్నప్పుడు మనకి టైం లేదు కాబట్టి మనం సంభాషించం పైగా మన దేశంలో ఆ సహింపు లేదు మనుషులకి ఇవన్నీ మాట్లాడితే కొట్లాటలు చంపడానికి వస్తారు కానీ ఎవరికి కూడా అరే డిబేట్ చేసి కరెక్ట్ నేను తెలుసుకోవాలా నిజం చదువుకున్నా కదా నేను నేను చదువుకున్నవాని కాబట్టి నేను ఇవన్నీ తెలుసుకోవాలా అని ఎవరు ప్రయాసపడతారు ఎవరు ప్రయాసపడరు ఆసక్తి చూపించరు అన్నట్టు బైబిల్ చాలా తేట చెప్తుంది మనిషిని దేవుడు తన స్వరూపంలో సృష్టించి అనేసి చాలా తేటగా కాబట్టి ఈ లోకంలో ఏ మత విధానాలు కూడా జవాబు ఇవ్వలేవు ఏవి కూడా చెప్పలేవు కేవలం బైబిల్ ఒకటే చెప్తుంది అంత కరెక్ట్ గా ఎన్ని వాక్యాలు తీసుకున్నా పాత నిబంధన పుస్తకాలు తీసుకొని క్రొత్త నిబంధన ఎన్ని వెతికినా పర్ఫెక్ట్ గా జాబు వస్తున్నట్టు జవాబు ఈ సృష్టి బహు జాగ్రత్తగా ఆయన సృష్టించిన నేను పోయినసారి కూడా జ్ఞాపకం చేసిన కొన్ని వేల సంవత్సరాలు కొన్ని లక్షల కోట్ల కోలది సంవత్సరాలు ఆదికాండ మొదటి అధ్యాయం మొదటి వర్షం చూసినప్పుడు ఆది ఎందు దేవుడు భూమి ఆకాశములను సృజించాను అని దాని తర్వాత భూమి శూన్యంలో నిరాకారంగా ఉండేను జలములు అగాధ జలములు భూమి మీద అగాధ జలములు కవర్ కట్టుబడి ఉండేను ఆ అగాధ జలముల మీద చీకటి ఉండేను చీకటి కమ్మి ఉండేను దాని దేవుని యొక్క ఆత్మ జలముల మీద అల్లాడుచుండేను ఎన్నో వేల సంవత్సరాల నుంచి ఎందుకు దేవుని యొక్క ఆత్మ అక్కడ నీళ్ళ జలముల మీద ఉంది అంటే కొన్ని వేల సంవత్సరాల నుంచి ఆయన అంతా ప్లాన్ చేసి భూమిలో ఏమేమి ఎటువంటి రత్నాలు వజ్రాలు వైడ్యూరియాలు విలువగల వస్తువులు బంగారము అన్ని కెమికల్స్ భూమి నుంచి వస్తాయి కదా ప్రతి కెమికల్ భూమి నుంచి వస్తుంది ప్రతి మిశ్రమాలు ప్రతి లవణాలు అంటారు తర్వాత లోహాలు రకరకాల లోహాలు రాగి వెండి ఇత్తడి బంగారము ఇనుము ఇవన్నీ అక్కడికి వెళ్ళి రావాల్సినవి అన్ని లోహాలు అన్ని ముందే పెట్టేసిండు అది తర్వాత అన్ని విత్తనాలు పెట్టేసిండు రకరకాల విత్తనాలు అన్నిటి పెట్టేసిండు నోటి మాటల ద్వారా పెట్టేసిండు అట్లంతా తయారు చేసినాక ఇప్పుడు ప్లాన్ చేస్తున్నాడు ఇంకా ఇప్పుడు భూమిని బయటికి తీసుకొచ్చినాక నేను ఎట్లా చేయాలి వీటన్నిటి అంతా పర్ఫెక్ట్ గా కొన్ని వేల సంవత్సరాలు ఆలోచించి ఆలోచించి అంత బాగా తయారు చేసిండు ఒక్కటి కూడా లోపం లేదు సృష్టిలో ఇన్ని వేల సంవత్సరాలు అంత జాగ్రత్తగా ఆలోచించి సృష్టించగలిగేయండి దీన్ని అందులో ఒక్క లోపం లేదు కదా పాపం వల్ల వచ్చిన లోపాలు కానీ ఆయన ఈ లోకం ఎటువంటి లోపం లేకుండే అంత జాగ్రత్తగా దేవుడు ఈ సృష్టిని సృష్టించినట్లు మనం చూస్తా ఉన్నాం కదా కాబట్టి ఒక పరమార్థం ఒక పర్పస్ అంటాం కదా మనిషిని ఎందుకు పుట్టించిందంటే ఒక మంచి పని కొరకు పుట్టించింది ఎట్లా నేను ఈ లోకంలోకి వచ్చినానంటే ఆయన స్వరూపంలో దేవుని స్వరూపంలో కాబట్టి ఆయన బిడ్డగా నన్ను తయారు చేసిండు ఇక్కడ ఆయన కుమ్మరిలాగా తయారు చేసిడు నన్ను కాబట్టి దాని కొరకు నేను తగినట్లు జీవించాలా అనేటిదే దాని యొక్క పర్పస్ అన్నట్టు మీకు కూడా ఎవరికన్నా తోస్తే మాట్లాడొచ్చు ఎందుకంటే నేనే మాట్లాడిన అవసరం లేదు మనల్ని దేవుడు ఒకసారి చూడండి ఆదికాండం మొదటి అధ్యాయము ఎందుకు సృష్టించింది దేవుడు మనల్ని ఆది మొదటి అధ్యాయము ఇరవై ఏడవ దేవుడు తన స్వరూప మందు నరుని సృజించను ఏ మత గ్రంథం చెప్పదు అట్లా ఏ మతం తీసినా ఏం చెప్తుంది తెలుసా దేవుడు బహుదూరంగా ఉంటాడు నరుని ఒక బానిసలాగా సృష్టించాడు అనే ఏ మతం అని ఇస్లాం మతం కూడా ఏం చెప్తుందంటే ఇస్లాం మతంలో మనుషులంతా దేవునికి బానిసలనుంది బానిసలు సృష్టికర్తకి మనం బానిసలమా ఏమన్నా అర్థం ఉందదనా ఎట్లా అర్థం తీసుకుంటాం బైబిల్ ఒక్కటి చెప్తుంది సృష్ మనమంతా ఆయన బిడ్డలమని ఏ మతం చెప్పదు మనమంతా దేవుని పిల్లలమని దేవుని బిడ్డలమని ఏ మతం చెప్పదు అందుకని ఇతర మతస్థులకు ఈ వాక్యాలంటే ఇష్టపడరు ఎందుకంటే వాళ్ళ తలంపులకు భిన్నంగా ఉంటాయి కాబట్టి కాబట్టి దేవుడు తన స్వరూప నరుని సృజించాను దేవుని స్వరూప వాని సృజించాను స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించను కాబట్టి దేవుని స్వరూపంలో స్త్రీ పురుషులు ఉన్నారు మనకు తెలుసు ఉదాహరణకి ఇంగ్లీష్ పదాలు తీసుకున్నాం అనుకో ఉమన్ అంటే డబ్ల్యూఓ ఎంఏ కదా ఉమన్ పదంలో మ్యాన్ ఉంది ఆల్రెడీ లేకుంటే స్త్రీని లేడీ అంటారు ఇంగ్లీష్ లో ఎల్ఏడి లేడీ అనే పదంలో ఎల్ఏడి ఉంది ల్యాడ్ ల్యాడ్ అంటే మగపిల్లవాడు ఇవన్నీ ఎట్లా పుట్టినా ఆశ్చర్యంగా పదాలు ఇంగ్లీష్ పదాలు ఇవన్నీ షీ ఆమె అంటే షీ అంటాం షీలో హీ లేదా ఇవన్నీ దేవునిలో స్వరూపమందు సృష్టించబడ్డ మనం అందరం కాబట్టి స్త్రీ పురుషులు అన్న భేదం లేదు దేవుని దృష్టిలో స్త్రీని సహకారిగా గుర్తించండి అంతే తేడా అని నేను పోయినవరం మీకు పోయినసారి స్త్రీ సపోర్టివ్ రోలే పాటిస్తుంది భర్తకి కానీ లీడర్షిప్ రోల్ తీసుకుంటే ఆ కుటుంబాలు గందరగోళం అయిపోతుంటాయి ఎందుకంటే వాక్యానికి విరుద్ధం సృష్టికి విరుద్ధం అసలు చెప్పాలంటే వాక్యం పక్కన నమ్మకపోవచ్చు వాక్యాన్ని కానీ సృష్టికి విరుద్ధం స్త్రీ బలహీనత తనకి కుటుంబ బాధ్యతలు వేరే కుటుంబాన్ని పోషించే బాధ్యత కుటుంబానికి ఆహారం సమృద్ధిగా తీసుకొచ్చి బాధ్యత భర్త సంపాదించుకొని ఉంటాడు కానీ భార్య కుటుంబాన్ని ఆహారం పెడతా అన్నట్టు అన్నట్టు భర్తకి సపోర్ట్ అన్నట్టు అని చూపించిన కూడా మీకు పోయిన వారం ఒక వాక్యం సామెతల గ్రంథం చివరి అధ్యాయం నుంచి స్త్రీ ఎట్లా అంటే ఒక ఆదర్శ ప్రయాణిగా ఉండాలా అటువంటి స్త్రీ దురుకుట బహు అరుదు అనుంది వాక్యం చాలా కష్టం కదా కాబట్టి నీకు జీవితాన్ని చివరిగా నీకు జీవితాన్ని ఇచ్చిందే సృష్టికర్త అది మనం అర్థం చేసుకోవాలా రాలే ఇక్కడ కర్మ సిద్ధాంతం ప్రకారంగా రాలేదు ఇక్కడ కాబట్టి నువ్వు బహు క్లాండ్ గా చేయబడ్డవు చూపించిన వాక్యం ప్రకారంగా నిన్ను సృష్టించిన విధానం చూస్తే బహు ఆశ్చర్యం కలిగిందన్నాడు కదా దావిదరాజు చూడండి పద్నాలుగు వచనము కీర్తన గ్రంథము నూట ముప్పై తొమ్మిదవ అధ్యయము పద్నాలుగు నీవు నన్ను కలిగజేసిన విధానము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచినవి రెండునే ఇక్కడ భయము ఆశ్చర్యం ఎందుకు భయం అంటే ఆ అంతరీంద్రంలో చూడండి ప్రతి అవయవాలను చూడండి లోపల కడుపులో గుండె ఎట్లా కొట్టుకుంటుంది దానికి ఎన్ని వే ఎన్ని ఆట్రీస్ అంటారు కదా వాటిని వాడుక భాషలో పైప్స్ అంటాం ఎన్ని పైప్స్ ఉంటాయి మీకు ఎప్పుడన్నా తెలుసా చదువుకోవాలి అందుకే చదువు లేకపోతే ఎప్పటికీ అర్థంగా ఇవన్నీ వాక్యాలు చదువు ఖచ్చితంగా అవసరం అని బాగా చదువుకోవాలి లైఫ్లో ఎందుకంటే ఒకటే కదా జీవితం అన్ని చదువుకోవాలి ఉన్నత స్థితికి ఎదగాల చదువులలో అన్ని విషయాలు తెలుసుకోవాలి ఎందుకంటే ఇవన్నీ ప్రభు వల్ల కలిగినా అని మనకు తెలుసు ఇంగ్లీష్ రాకపోతే నువ్వు బైబుల్ విషయాలు తెలుగు రాకపోతే తెలుగు ఎట్లా చదువుతావు బైబుల్ ఈ విషయాలన్నీ ఎట్లా అర్థమవుతాయి నీకు చదువు రాకపోతే కాబట్టి నీవు నన్ను కలిగజేసిన విధానం వచ్చాడగా భయమును ఆశయంను నాకు పుట్టించున్నవి అందును బట్టి నేను నీకు కృతజ్ఞతలు చెల్లించుతున్నాను అంటే అర్థం ఏంటంటే నువ్వు నన్ను సృష్టించినావు కాబట్టి నేను నిన్ను ఆరాధించాలా అదే రెండవ పాయింట్ అన్నట్టు మీనింగ్ రెండో పాయింట్ మీనింగ్ అదే అన్నట్టు అదేంటంటే ఆయన నిన్ను సృష్టించండు కాబట్టి నువ్వు ఆయన నేను పుట్టించండు కాబట్టి నువ్వేం చేయాలా ఆయన నీ మహిమ పరచాలా ఘనపరచాలా ఆయన నామాన్ని ప్రకటించాలనేది ఇక్కడ చెప్తుంది వాక్యం చూడండి అక్కడ అందును బట్టి నేను నీకు కృతజ్ఞత చెల్లించున్నాను నీ కార్యములు ఆశ్చర్య కార్యములు అవి నేను చెప్పాలా ఆ సంగతి నాకు బాగుగా తెలిసింది చదువుకుంటేనే కదా తెలిసేది ఎట్లా తెలిసింది లేకపోతే బాగా చదువు కాలం వెళ్ళిపోతూ ఉంటుంది కూడా వెళ్తూ ఉంటుంది కాలం ఈ కార్యం ఆశ్చర్యకరము ఆశ్చర్యకరములు ఆ సంగతి నాకు బాగుగా తెలిసింది అంటున్నాడు ఆశ్చర్యం కదా కాబట్టి జీవిత పరమార్థం ఏంది అంటే దేవుని గురించి తెలుసుకోవాలా ప్రతి ఒక్కరి ప్రయత్నిస్తారు అది లోకంలో ప్రతి ఒక్కరు ప్రయత్నిస్తారు దేవుని తెలుసుకోవడానికి అట్లా తెలుసుకోవడం విధానంలో రకరకాల మతాలు పుట్టినాయి కానీ అసలైన దేవుడు ఎవరు నిజమైన దేవుడు ఎవరు అని ఎట్ట తెలుసుకోవాలా కంపేర్ చేసి తెలుసుకోవాలా తప్పు కంపేర్ చేయడంలో ఉదాహరణకి ఫలాని మత స్థాపికుడు ఎట్లా దేవుడు తెలుసుకోవాలా అది అతికినట్లుందా లేదా అనుమానాస్పదంగా ఉందా తెలుసుకోవాలా అతికినట్లు ఉందా అను అనుమా అనుమానాస్పదంగా ఉందా అన్న విషయం తెలుసుకున్నప్పుడు ఏం జరుగుతుంది అనుమానం ఉన్న పక్కకు పెట్టేస్తావు ఎంత చెక్ చేసుకున్న అరే జవాబు దొరకలేదంటే ఏదో డౌట్ ఉంది అది పక్కకు పెట్టేస్తావు కానీ ప్రతి డౌట్కి జవాబు ఇచ్చినప్పుడు అది నీకు అంగీకారంగా ఉన్నప్పుడే నువ్వు దాన్ని స్వీకరిస్తావు కాబట్టి మీనింగ్ లేక పరమార్థం నువ్వు ఎందుకు పుట్టినావు అంటే దేవుడిని గుర్తించండు కాబట్టి ఆయన గురించి తెలుసుకోవడానికి గుర్తించండు ఆయన సృష్టిని తెలుసుకోవడానికి గుర్తించండి తర్వాత ఇది ఎంత కరెక్ట్ ఉంది చూడు అని ఇతరులకు చెప్పడానికి గుర్తించండు అది పాయింట్ ఈ సృష్టి మొత్తం దేవుడే సృష్టించాడు అని చెప్పడానికి నేను గుర్తి గుర్తింపజేసిండి సమయశ్రీయం లేదా రండి చూడండి నాలోని అన్నిటినీ బయటకు తీసుకొచ్చి చూపించిన వాడు ఈయన కాదా అని రుజుపరిచింది అంటే అంతకాలం ఆయన జీవితానికి పరమార్థం తెలియ ఈ లోకంలో చాలా ఎందుకు సూసైడ్లు చేసుకుంటారు అంటే కారణం అదే పరమార్థం తెలియక ఎందుకు శరలను గాయపరచుకుంటారు విచ్చలు విడిగా తిరగడము తినడము ఎంజాయ్ చేయడము అన్ని చెడు అలవాట్లకి బానిసలేకపోతారు పరమార్థం తెలియక కాబట్టి నేను అనేది ఏంటంటే మనం ఏదో ఇది వ్యక్తిగతంగా మనం ఏదో వీటన్నిటిని నేర్చుకొని బైబిల్ విశ్వాసమే కరెక్ట్ కానీ ఏదో ఉత్తర చెప్పడం కాదు ఇతర వాటిని కూడా నేను చదివిన కాబట్టి ఇది కరెక్ట్ గాని నేను రుజుపరచగలుగుతున్నాను అందుకు దీన్ని నమ్మగలుగుతున్నాను ఇతర వాటిల లేదు అంత పర్ఫెక్ట్ గా ఏది కూడా అన్ని అనుమానాస్పదంగా ఉంటాయి ఎన్ని చదివినా ఏదో ఒక లోపం ఉంటుంది అందులో మీనింగ్ ఆఫ్ లైఫ్ అంటే లేక నీ జీవిత పరమార్థము ఏంది సింపుల్గా ఇందాక చూపించినట్లు నేను సృష్టించిన వాడిని గురించి బాగా తెలుసుకొని ఆయనని మహిమపరచాలా గంభీరంగా ఆయన గురించి ప్రకటించాలా అదే నీ జీవిత పరమార్గం దానికి సంబంధించిన మన నేను నెక్స్ట్ టైం మరీ దీర్ఘంగా చూపిస్తాను మూడవదిగా నైతికత లేక మొరాలిటీ అంటారు ఇంగ్లీష్ లో ఈ నైతికత అంటే ఇది మంచి ఏది చెడు అని ఎవరు చెప్పాలా సృష్టించిన వాళ్ళు చెప్పాలా ఇంకా ఎవరు చెప్పినా అది కరెక్ట్ కాదు మనుషులు ఇది మంచి ఇది చెడు అని చెప్పుకుంటే అది నమ్మ ఉదాహరణకి ఒక పది మంది దొంగలు తీర్మానించుకున్నారు ఈరోజు ఈరోజు మనం రాత్రి పనని బ్యాంక్ ని కన్నం వేస్తున్నామని మనం వాళ్ళంతా తీర్మానించుకున్నారు కాబట్టి వాళ్ళ దృష్టిలో అది అంగీకారం కానీ లా దృష్టిలో అంగీకారమా మీరు తీర్మానించుకున్న మాత్రం అది కరెక్టా కాబట్టి మీరు ఎంతగా తీర్మానించుకొని డిసైడ్ చేసుకున్న అందరం కలిసి చేసినామని అది దేవుని దృష్టిలో అంగీకారం కాదు మనుషుల దృష్టిలో అంగీకారం కాదు ఎందుకంటే ఈ సృష్టికి వ్యతిరేకం అది సంఘానికి వ్యతిరేకంగా ఉంది ఆ తీర్మానం దొంగతనం అనేది అందరికీ అందరం ప్లాన్ చేసుకుందాం వాడిని చంపేస్తాం అది మీరు తీర్మానం ఇచ్చినంత కరెక్ట్ అవుతుందా కానీ కాదు ఎవడు పెట్టిన రూలు కాబట్టి ఈ ఎవరైతే నీకు జీవాన్ని అనుగ్రహించిండో ఎవరైతే నేను నిర్మించిండో ఎవరైతే నేను సృష్టింపజేసిండో అతనే చెప్పగలడు ఏది కరెక్ట్ ఏది రాంగ్ అని అందుకే ఇది తినకూడదు అన్నాడు ఆయన ఎక్కడ చెప్పగలడు ఇంకెవరు చెప్పలేరు అట్లా ఈ పండును మీరు తినకూడదు తినరో పోతరు చచ్చిపోతారు అన్నాడు అయితే నేను చాలా కాలము ఆది పండం ధ్యానిస్తుంటే నేను ఆదాము హాలకి ఇద్దరికి చెప్పిండా లేక ఉత్త ఆదానికి చెప్పిండా మీరెవరని చెప్పగలరా మీరు కూడా చదివినారు కదా చెప్పండి ఆయన ఎవరు చెప్పిండి ఈ పండు తిన్ననాడు మీరు చర్చేద్దరు ఖచ్చితంగా నిశ్చయంగా చచ్చేద్దరు అని యవర్తం చెప్పిండేదా ఆదాంతో చెప్పిండా హవతో చెప్పిండా బాగా జాగ్రత్తగా చదివి తెలుసుకోండి ఆయన కేవలం ఆదానికే చెప్పింది అప్పటికి ఇంకా హవ్వ తయారు కాలే కదా నువ్వు నాకు చెప్పలేదు కదా అని అంటే మళ్ళీ నువ్వు ఆ పండు తిన్నావా అంటే అవును సైతం నాకు ఇచ్చింది అన్న సర్పం నాకు ఇచ్చిందని చెప్పింది అవును అని ఎందుకన్నది అంటే తనకు తెలుసు అది తినద్దని అంటే ఆదాం తప్పక చెప్పింది ఆయనకి ఈ పండిట్టి సత్యనద్దులు అని భర్తకి అవిదేత చూపించింది అసలు హవ్వ ఫస్ట్ పాయింట్ ఏంటంటే భర్తకి అవిదేవ చూపించింది దాని దేవునికి అవిదేత చూపించింది ఎందుకంటే భర్తనే ప్రతినిధి కదా దేవునికి ఈ లోకంలో అందుకు ఈరోజు ఇది రిపీట్ అవుతుందన్నట్టు భార్యలు భర్తలకి అవిదేత చూపిస్తారు ఇదే కారణం అమ్మ చేసిన పని కూడా ఆయన మీకు తప్పులిక పెడతలే నేను ఏం జరిగింది గతంలో అదే చూపిస్తుంది ఏది మంచి ఏది చెడు రెండు విషయాలు నీకు తెలిసినప్పుడు నీకు తెలుసు మంచి చెడు అనేది నీకు ఆ గ్రహింపు ఇచ్చిందే దేవుడు అని మళ్ళీ చెడుని విసర్జించి మంచిని కోరుకున్నారా లేదా ఎవరు చెప్పాలన్నది ఎక్కడున్న వాక్యం చూడండి యషయ గ్రంథము ఏడవ అధ్యాయం పదిహేనవ వచ్చిన యషయ గ్రంథము ఏడవ అధ్యాయము పదిహేనవ వచ్చిన చూడండి ఎవరు చెప్తారు నీకు ఇది ఏసు కదా కీడును విసర్జించుటకు మేలును కోరుకున్నటకును అతనికి తెలివి వచ్చినప్పుడు అతడు పెరుగు తేనెను తిను అని ఎవరితో మాట్లాడుతున్నాడు మాప్తిజం ఇచ్చిహాను గురించి మాట్లాడతాడు ఇక్కడ కీడును విసర్జించటకును మేలును కోరుకున్నటకును అతనికి తెలివి రక్షింపబడ్డ వాళ్ళకి అందకుండా కీడును విసర్జించాలా నీకు ఎట్లా బ్రదర్ ఇది కీడు అని ఇది మేలు అని కీడు మేలు గురించి నీకు తెలిస్తే ను నువ్వు కీడుని కోరుకుంటావా విసే చేస్తావా అది కీడెందుకైంది ఒక గ్లాస్ తాగితే ఏమైంది కీడు జరదా పానేసుకుంటే ఏమవుతుంది ఏం కాదు నీ శరీరం కృషించిపోతుంది అంతే నీ ఆత్మ కాపాడబడుతుంది బాగా తాగినవు అనుకో రక్షింపబడ్డవాడవు నీ లివర్ చెడిపోతుంది నువ్వు తర్వాత చచ్చిపోతావు కానీ నీ ఆత్మ కాపాడబడుతుంది ఎందుకంటే నువ్వు రక్షింపబడ్డవాడవు కాబట్టి కానీ నీకేం సాక్ష్యం ఉంటుంది నువ్వు దేవుడిని అవమానపరుస్తావా నేను ఎంత ప్రాధం చేసి నాకు స్వసతి వల్లే దేవుడని తాగి తెచ్చుకున్నావు నువ్వు పాన్ జర్దా పాన్ తెచ్చుకొని క్యాన్సర్ తెచ్చుకున్నావు నువ్వు కీడును విసర్జించకుండా ఎట్లా సాక్ష్యం ఇవ్వగలవు పెరుగుతేనే తినమని చెప్తుంది మనం తింటున్నావు పెరుగుతేనే ఎక్కడు చూడండి కింద పదహార వచ్చినం కీడును విసర్జించటకు నువ్వు మేలును ఆ బాలునికి తెలివి రాక నిన్ను భయపెట్టు ఆ ఇద్దరు రాజులు దేశము పాడు చేయ దేశం ఇద్దరు రాజుల దేశము పాడు చేయబడింది సరే ఇవన్నీ వేరే ప్రవచాలకు సంబంధించిన విషయాలు కానీ ఇక్కడ వరకు చూడండి పాలునికి తెలివి రావాలంటున్నాడు ఏంది కీడు మేలు కీడును విసర్జించాలా మేలుని కోరుకున్నట మీకు రావాలా తెలివి అన్న విషయాన్ని మాట్లాడతాండి అక్కడ కాబట్టి ఏది కీడు ఏది మేలు ఏది మంచి ఏది చెడు అనేది నీకు ఎలా తెలుస్తుంది చెప్పండి జోక్ కొన్నిసార్లు వేస్తా ఉంటాను నేను నీ దృష్టిలో కీడు ఇంకొన్ని దృష్టిలో మేలు అవుతుంది లంచం ఇవ్వడం నీకు కీడు పుచ్చుకోవడానికి మేలు అది టెంపరీ మేలు దాని తర్వాత వాడు దాంతో తిని తాగి వాడి శరీరం జడగొట్టుకొని మళ్ళా కొన్ని లక్షలు పెడతాడు హార్ట్ సర్జరీస్ కానీ హాస్పిటల్స్ అలా అని తెలియదు కీడు ఎప్పటికైనా కీడే కాబట్టి ఏది కీడు ఏది మేలు అన్న విషయము నీకు ఎప్పుడు చెప్తాడు ఈరోజు సృష్టి ప్రపంచం అంతా లా సుప్రీంకోర్టులు హైకోర్టుస్ అలా వాళ్ళు పాటించే ఆ చట్టం ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా పదిహారుగేళ్ళ నుంచి వచ్చింది ఎవరు చెప్పింది వాడికి పది ఆగిలలో ఉన్నాయి అవన్నీ నేను మా తరగతి పదం చూపిస్తే మీకు దీర్ఘత చూస్తే మాకు పది ఆగలు దీర్ఘమ్మకాండం కదా ఇరవై అధ్యాయాలు ఉంటాయి దీర్ఘమ్మ కాండము ఇరవై అధ్యాయులు ఉంటాయి పది ఆగ్యలు ఏడో వర్షం నుంచి ఇరవై అధ్యాయము ఏడో వర్షం నుంచి ఉంటుంది మూడో వర్షం నేను తప్ప వేరొక దేవుడు నీకు మొదటి ఆగ్ఞ రెండవది పైన ఆకాశం అందేగాని భూమి క్రింద క్రింది భూమి అందేగాని భూమి క్రింద నీల అందే గాని నిండు ఏ దేవుని దేని రూపమునను విగ్రహమును ఆయనను నీవు చేసుకునకూడదు వాటికి సాగిలపడి పూజింపకూడదు వాటికి పూజింపకూడదు రెండవ ఆక్య మూడవది ఏడవ చి నీ దేవుడిని యోహవనామను వ్యర్థంగా ఉచ్చరింపకూడదు నాలుగవది విశాఖ జనమును పరిశుద్ధంగా ఆచరించటకు జ్ఞాపకం ఉంచుకోవడం ఈ నాలుగు ఆజ్ఞలు దేవునికి సంబంధించినవి వాటిని ఎందుకు సృష్టించి ఏంటంటే ఈ నాలుగు ఆజ్ఞలు దేవుని విషయంలో ఆచరించడానికి తక్కిన ఆరు తక్కిన ఆరు ఎక్కడున్నాయి పన్నెండవసరం నుంచి నీ తల్లిని నీ తండ్రిని సరే నీవు దీర్ఘాయుష్మంతురవాగనట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించ ఇది ఐదవది ఆరవది పదమూడవసరం నార హత్య చేయకూడదు పద్నాలుగు వీభిచరిపకూడదు దొంగిల్లకూడదు ఎనిమిది అవ నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం పలకూడదు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం పలకూడదు తొమ్మిది పది నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు ఈరోజు చెబుతుందా నీ పొరుగువాని భార్యను అతని దాసునైనను అతని దాసి అతని యుద్ధ ఎద్దునైన అతని గాడిదనైనాను నీ పొరువాణి దగు దేని నేను అని చెప్పేది ఇంకా ఏ పుస్తకాలలో మీకు ఇట్లా కనిపించవు ఎందుకో తెలుసా ఇతర మతాలలో ఒకరి భార్యను ఒకరు దొంగిలించినట్లు మనం చూస్తాం మళ్ళీ దేవతలే దేవుళ్లే కాబట్టి ఇంత పర్ఫెక్ట్ గా బైబిల్ ఒకటే చెప్పగలుగుతుంది పర్ఫెక్ట్ దేవుడినా అందుకు ఆయన సృష్టి కూడా పర్ఫెక్ట్ తయారు కావాలంటే నీకు నైతికత గురించి చెప్పాలైన ఏది కరెక్ట్ ఏది రాంగ్ నర్హత చేయకూడదు ఎంత తేటగుంది మళ్ళీ ధర్మం కొరకు నీ సహోదరినే చంపచ్చని చెప్తుంది ఒక మతం దొంగతనాలు చేస్తూ వెరీ దొంగతనాలన్నీ సమర్థిస్తూ మతాలు ఇస్లాం మతంలో ఏమని చెప్తుందంటే నువ్వు దోచుకోవచ్చు వాడు ముస్లిం కాకపోతే వాణ్ణి వస్తువులను దోచుకోవచ్చు తర్వాత నీకు యుద్ధంలో యుద్ధాలలో ఓడిపోయాక వారి స్త్రీలని వారి పిల్లల్ని నువ్వు బానిసలాగా తీసుకపోవచ్చు వారి స్త్రీలని నువ్వు వారి స్త్రీలని నువ్వు చెరపచ్చు అని ఉంది కానీ బైబిల్ ఒక్కటే చెప్తుంది అట్లాంటి తప్పని అవి చేయొద్దని అందుకు వాళ్ళకి ఇష్టం ఉండదు క్రైస్తవత్వం అంటే మీకు అర్థమవుతుంది క్రైస్తవత్వం ఎందుకు ఈ లోకస్థులకి అసహ్యంగా ఉంటుందంటే ఇదిగో ఇది చేయొద్దు ఇది చేయొద్దని చెప్తుంది నరహతే చేయొద్దు చెప్తుంది అందుకే నాకు ఇష్టం లేదు వ్యభిచరింప అందుకే నాకు ఇష్టం లేదు దొంగిలో అందుకే నాకు ఇష్టం లేదు నీ పొరుగువాణి మీద అబద్ధం సాక్ష్యం పలుకూడదంటే అందుకే నాకు ఇష్టం లేదు ఎందుకంటే కోర్టులలో అంత ఇదే జరుగుతుంది కదా ఈరోజు లాయర్లే ప్రోత్సహిస్తున్నారు ఎవరే అబద్ధం చెప్పురా అని నా సాక్ష్యం పట్టుకొచ్చి చెప్పి డబ్బు కొడుకు నీ పొరుగువాణి ఇల్లు ఆశిస్తున్నారు పక్కింట్లో వాడి ఆస్తులు వాడి వాడి భూమి యొక్క స్ఫూట్ జమ చేసుకుంటున్నాడు కొన్ని స్క్వేర్ ఫీట్లు ముందుకెళ్ళిపోతున్నారు నీ పొరుగువాణి భార్యను అన్యాయం ఉంది ఈరోజు దాసులను దాసులను వాడి జీవ వాడి గతులను వాడి గాడులను వాడి దేవేలను వాడి ఆస్తులను ఆశిస్తా ఉన్నారు ఇది మనం ఆసహించుకోవాలి నువ్వు దీన్ని ఎంత జాగ్రత్తగా నిర్వర్తిస్తే అంతగా బ్రతుకుతావు కాబట్టి నైతికత గురించి మనం మాట్లాడుతున్నప్పుడు ఏది కరెక్ట్ ఏది ఏది కీడు ఏది మేలు అనేది ద్వితీయోపదేశ కాండము బహు దీర్ఘంగా చెప్తా నేను మళ్ళీ వచ్చేసారి ఇంకెప్పుడు అవకాశం ఉన్నప్పుడు వీటన్నిటినీ దీర్ఘంగా మీకు ఈరోజు మనము సృష్టి సంబంధించింది మరియు పరమార్థం ఎందుకంటూ మనం జీవిస్తున్నాం అనేది అంటే మీనింగ్ ఆఫ్ లైఫ్ ఏంది జీవితానికి పరమార్థం ఏంది దాని తర్వాత నైతికత ఏది మేలు ఏది కీడు ఏది రైట్ ఏది రాంగ్ గురించి మీకెంతా బాగుంది తరఫు నుంచి చనిపోయినకి ఎక్కడికి పోతున్నావు ఉండాలి కదా ఏవైనా ప్రతి మతంలో నుంచి వాటిని మనం చూస్తాము అటువంటి కృపను ప్రభు మనకు అనుగ్రహించాలా అందరి పట్ల సహనం కలిగి ఓర్పు కలిగి మనం ఉండాలా ఎందుకంటే పాపం వాడికి తెలియక అబద్ధంలో ఉన్నారు బైబుల్ వాక్యము సత్యం కాబట్టి ఈ సత్యం చెప్పినప్పుడు అబద్ధం అంటే చీకటి సత్యం అంటే వెలుగు ఈ చీకటిని తరుముతప్పుడు అది భరించలేదన్నట్టు ఇన్ని వేల సంవత్సరాల నేను సర్వైవ్ అయినా ఈ చీకటిలో ఈ లోకంలో వీళ్ళొచ్చి నా చీకటిని బయట తీసుకొచ్చి అందరికీ చూపించి నన్ను సిగ్గుపరిచిన నన్ను అవమాన పరిచయం అనేసి అది కోపపడతా ఉంటారు చీకటి శక్తి నిష్టాత్మ కానీ మన ప్రభు సహాయకుడుగున్నాడు ప్రేమతో వీటన్నిటికీ చూపిస్తాం అనేకని ప్రభుత్వ నడిపిస్తాం అటువంటి కృపా భాగ్యాన్ని మనం అంగరించడం ఆర్థిస్తాం పరశుద్ధు ఒక దేవ మధనాలు అంగీకారంగా ఉండాలని వాక్యం సెలవిస్తుంది ఈ సృష్టిలో అంగీకారంగా ఉండే జవాబులు అందులో అనుమానాలు లేకుండా ఉండే జవాబులు మరి అటువంటి జవాబులు మీరు తప్ప ఎవరు ఇవ్వలేదు తప్ప ఎక్కడ లేవు అనే విషయాన్ని మీరు మాకు మరోసారి జ్ఞాపకం చేసేందుకు మీకు వదనాలి వీటిని మేము జాగ్రత్తగా నేర్చుకొని ప్రతి ఒక్కరికి చూపించాల నేనైతే ఇదే ప్రశ్న నేను ఎందుకు క్రైస్తవండిని అంటే నాకు ఈ నాలుగు ప్రశ్నలకి జవాబులు కేవలం బైబిల్లోనే దొరికినాయి కాబట్టి నేను క్రైస్తవాణ్ణి భారతదేశంలో పుట్టినా కానీ నేను ఎందుకు క్రైస్తవాణ్ణి అని ఎవరిని ఇది కారణం చెప్తా నేను అన్ని మత గ్రంథాలు చదివిన కానీ నాకు ఈ నాలుగు ముఖ్యమైన ప్రశ్నలకి ఏ జవాబు దొరకలేదు ఎక్కడ దొరకలేదు అన్ని యేసు ప్రభులోనే దొరికినైనా అందుకు నేను నమ్ముకున్నాను ఎందుకంటే ఏసు ప్రభు ఒక్కడే అన్నిటి విషయాలలో సమర్థుడు వాటికి జవాబులు ఇవ్వడానికి అందుకు నేను నమ్ముకున్నాను అని నేను చెప్పగలను ప్రభు మేమందరము బ్రదర్ సిస్టర్స్ అందరూ నేర్చుకొని చెప్పే ధైర్యం కలిగి మీ కొరకు సాక్షులుగా జీవించే బిళ్ళగా తయారు చేయమని సురక్షితంగా ఇంటికి చేర్చమని యేసు క్రీస్తు తండ్రి ఆ సూత్రం ప్రభా పరిశుద్ధుడ గొప్ప దేవ జీవం గల తండ్రి జీవాధిపతి సర్వనతుడ సర్వశక్తి సంపన్నుడా నీకు వందాలేసాయ్యా గొప్ప దేవ ఈ కలిసిన కాలం అంతా ప్రభా మమ్మల్ని సురక్షితంగా మీ కృపలో భద్రపరుచుకొని మమ్మల్ని సజ్జయ లెక్కలు నిలబెట్టుకునేందుకని నీకు ఎంతో వందలేసాయా పరిశుద్ధులకు తండేసయ్యా ఇక మధ్య కనసంలోనైనా మీరు మాత్రం మాట్లాడినారు ఈ సృష్టికి సంబంధించిన విషయాలు ప్రభావ ఏ రీతిగా మేము తెలుసుకొని ప్రభావ మమ్మల్ని హేతువుడు ప్రతి ఒక్కరికి ప్రభ స్వార్థికంతో ప్రేమతోని ప్రభా వాళ్ళకి మేము జవాబి ఇవ్వాల ప్రభా బైబిల్ ఉన్న ప్రతి వాక్యను ప్రభా అది సత్యం అనే ప్రభావ మేము అతికినట్లుగా ప్రభా అది రుజువు చూపించాలా ప్రభావ నిన్న మైమపరచాలా ప్రభావ అందుకోసం మేము మమ్మల్ని ఈ లోకంలో ప్రభావానికి ఎంతో వర్ణాలు సహాయానికి శ్లోకాలు అర్పించుకోవడమైనా ఈ విషయాలు ప్రభావ మేము తెలుసుకులాగ నాకు ఇంకా మీ యొక్క మీ ఆత్మీయ నిరతింపు మాకు ఎందుకంటే ప్రభావ ఈ లోకంలో మనుషులు ఎందుకు పుట్టినారో ప్రభావ ఏ రీతిగా ఈ సృష్టి ఎట్లొచ్చిందో ప్రభా ఎంతో మంది కన్ఫ్యూజన్ ఉన్నారు ప్రభావ ఎన్నో మతాలు ప్రభా అబద్ధాన్ని బోధిస్తూ అదే మతపరమైన మత్తులో ప్రభావ వాళ్ళు ఉన్నారు ప్రభా కొట్టిమిట్లాడుతున్నారు అదే సత్యమని కానీ అది తొదుకుని మరణానికి నడిపిస్తుంది ప్రభావ ఆ రీతిగా ప్రభావ మనుషులు ఆ రీతి నశించుకోకుండా ప్రభావ ఈ సత్యాన్ని చూపించాలనే సహాయపడండి ప్రభావ ప్రేమతో మేము చూపించాలా ప్రభావ అలాంటి కృపమ్మ కనిగలించాలంటే ఆత్మను మాకు పుట్టించమని ప్రార్థిష్టం హృదయంలో మీ యొక్క ప్రేమను పుట్టించమని ప్రార్థిష్టమైన గొప్ప దేవనతాన్ని వాక్యందరి మీరు మాతో మాట్లాడిన ప్రభావ వీటిని దీర్ఘంగా మేము ధ్యానించాలా నేను ఇంకా అనేక మంది విషయాలు మేము తెలుసుకున్న ప్రభావ మీ సన్నిధిలో కూర్చొని అయినా ఇది అర్థం చేసుకుని మనసు ప్రకటించేలాగిన మీ కృపాను గురించండి మీకు పశుతాత్మ నడిపింపు మాకు కనుగరించిన అయినా ఐక్యకమైన విషయాలతో మేము కొట్టుకుని పోకుండా ప్రభా మీ సమయం గడిపేలాగా మీ కృపాను గొప్పదేవన తల్లి మీకు ఎంతో వర్ణాలు ఎస్తయా నా తల్లి సంబంధించిన ప్రతి సూచనలు మా కాలంలో నిలబెడుతున్నాయి ప్రభావ ఎంతోమంది నశించిపోతున్న లోకంలోనైనా ఎస్తయ్యా అదే సత్యం అనుకునే అలాంటి వాళ్ళకు మీ వాక్యాన్ని బోధించినైనా మీ సత్యాన్ని చూపించి ఆ మతంలో ప్రభావ ఆ యొక్క అబద్ధంలో నుంచి ప్రభావ ఒక ప్రభా ఖ బానిసత్వం నుంచి మనుషులు మేము బయట తీసుకొని రావాల ప్రభావ మీలో ఉంటేనే స్వాతంత్రం ప్రభావ కాబట్టి లోకమంత బానిసత్వంలో ప్రభు మతం దాంట్లో ప్రభు మనుషులు కట్టుపడేస్తే ఆ బందీకానలు పెట్టిన ప్రభావ వాళ్ళ స్వేచ్ఛ లేకుండా ప్రభావాల ఆత్మలు ఘోషిస్తేనే ప్రభావాళ్ళందరినీ విడిపించలాగానే మీకు రూపాన్నికరించండి ఈ సత్యం ప్రకటించాలి ఇటు నేర్చుకోవాల ఇంకా మేము చదువుకోవాల ప్రభా ఇటు పట్ల మేము అవగాహన కలిగి ఉండాలా అన్ని నేర్చుకోవాల ప్రభావ చూడాల ప్రభావ పరిశీలించాలా వాటిని జాగ్రత్తగా ప్రభావ మీ మనుషులు ప్రకటించేలాగా అర్థం లాగిన మీ కృపాన్ని విధించండి ఆయన గొప్ప దేవానికి ఎంతో వర్ణాలు ఇస్తాం వాక్యం ధరతో మాట్లాడే మమ్మల్ని ఎంతగానో ప్రభావ ఎన్నో విషయాలు మాకు తెలియజేస్తుందని ఆయన ప్రతిదీ మేము పాటించి ప్రభావం నేర్చుకొని ప్రకటించడానికి సహాయపడండి ఈ ప్రభావ తండ్రి ఆరాధన పాల్గొనే బ్రదర్స్ అందరూ మీరు ఆశీర్దించారు అభిషేకించి మీ కొరకు శాసన పెట్టుకోండి ఇంకా ఎంతమంది అయితే ప్రభావ రాలేదు ఆ కుటుంబికులు మీరు ప్రార్థిస్తున్నాం వాళ్ళు వాళ్ళు కూడా గొప్ప దైవానికి ఎంతో వందాలిసే వాక్యం చెప్పిన సందర్శకరణ కూడా మీరు ముట్టండి ప్రభావ బలపచ్చండి ఇంకా మీ సముచితమైన జ్ఞానం నింపొని ఇంకా అనేక మంది విషయాలు బయలుపరచారు నేర్చుకునే ప్రభావ అనేకలు ప్రకటించలేదని మీ కృపాన్ని గ్రించండి మీరు అగ్ని మంచి ఆరిగిన ఇచ్చేయండి ప్రతి ఆటంకాలు కొట్టి వెళ్ళి వాక్యం ప్రకటిస్తుండగా ప్రభావ ఎలాంటి లేకుండా మీరు సహాయపడమని ప్రార్థ్యమైన మీరే బలపరచండి కుటుంబం చుట్టూ అగ్ని కంచి పెట్టండి మీ దూతల కాదని గరించండి ఒక ప్రభావ దీవించి మీ కొరకు సాక్షులు పెట్టుకుని అయినా శిస్తలు కేపీ పిల్లలు బెదర్ అందరి గురించి ప్రార్థిస్తున్నాయి పేరు పేరు ప్రతి కుటుంబాలను మీరు దీవించి ఆశ్రయించండి మీరే పోషించండి బలపరచండి కుటుంబంలో ప్రతి అవస్థలకు తీర్చి మీరు ఆశన పెట్టుకునే మీరు అక్కడ తొలగింది ప్రభావం మీరు సిద్ధపడాలి అనేక ముందు సిద్ధపరచాల లాంటి సేవీ అందరూ నడిపించి మీరు ఆకలి సిద్ధపరచుకోమని ఏస్తు క్రీస్తు పరిశుద్ధ నామము ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ ప్రతి మధ్య సింహాసనాశ నీ యొక్క పరిశుద్ధ ఘనమైన నామను బట్టినైనా నాయన మధ్యాహ్న కాల సమయంలోనైనా ఈ యొక్క ప్రేయర్ లోనైనా మిమ్మల్ని చేర్చి నాయనైనా నీ వాక్యం ధ్యానం ధ్యానించే యొక్క సమయం నాయన మాకు ఇచ్చినందుకు మీకు అందునావు అవును అయినా నువ్వు నిజముగానైనా మానవుని ఆయన సృష్టించింది నాయన మిమ్మల్ని సృష్టించింది నీ నిజ స్నేహితుడేనైనా నీతో స్నేహం చేయటానికి నాయన మిమ్మల్ని ఆయన సృష్టించి ఉన్నాడు నిజంగా ఈ లోకంలో నా తండ్రి ఈ యొక్క మనుషులు నా ప్రభా లోకానుసారమైన సంబంధంతో నాయన దృష్టి దృష్టి ఈ లోకంలోనైనా ఉంటూ ఉన్నారు అయ్యా ఇప్పుడు మంచి మారు మనసును ఈ లోకానికి సంబంధించిన మారు మనసుని జ్ఞానమును నాయన నాయన ఈ అన్యులు నా తండ్రి తెలుసుకునేలాగైనా సహాయం చే నా అయా చెప్పబడిన వాక్యం నచ్చండి నాయన మరి ముఖ్యంగా విధేయత నత్తండి నాయన ఆదాము నాయన విధేయత చూపలేకనద్దండి మరి నాత్తండి నాయన మరి నాటికి నాయన విలువకుండా నాయన పాపం చేసిన దాని వల్ల నా ప్రభా నాత్తండి వారు నాయన మరణానికి దారితీసిన రీతిగా నా ప్రభా అ ప్రతి నాయన మానవుడిని అత్తండి మరి నిజము ఏంటో అబద్ధం ఏంటో నాయన ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు ప్రతి ఒక్కరికి ఆయన మీ మారు మనసు దయచేయండి చెప్పబడిన మీ దాసులను అత్తండి అయ్యా మీ బిడ్డలను ఇంకా నత్తండి నాయన గొప్పగా నత్తండి మీ ఇతరులకు బోధించలాగా నత్తండి మీ కృప వారి ఉంచండి అయ్యా చెప్పబడిన వాక్యం నాయన మీరు దీవించి ఆశీర్వదించండి అయ్యా పాల్గొన్న ప్రతి ఒక్కరిని ఆయన నువ్వు దీవించి ఆశీర్వదించండి అయ్యా మరి నా తండ్రి నీ దీవిలతో నండి నింపండి అయ్యా మరి నా తండ్రి ధైర్యంగా సువార్థనైనా ప్రకటి ప్రకటించడానికి నాయన నాయన వారికి నా తండ్రి మంచి ధైర్యం నాయన మీరు అనుగ్రహించండి మరి నా ప్రభ నాయన నా తండ్రి నీ సేవ ఎలా చేయాలో కూడా నాయన మరి నేర్పించమని ఆయన ప్రార్థిస్తున్నా నా మరిన్ని కృప దీవంత నిధులైనా ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని అతను కృప చూపమని మరి ప్రార్థిస్తున్నాడు ప్రభా ముందున్న సమయాన్ని చేతులకి అప్పగించుకుంటు నజరేడైనశుద్ధ నామను ప్రార్థించి అందుకునే పర్లు గుర్తీ ఆమె ప్రభు ఏక కృప సమధ నడిపింపు మనందరికీ సదాకాలంతో